అలా చెప్పేస్తారు కూడా కానీ ప్రతిదానికి సూపర్ నాచురల్ ఎలిమెంట్ వేసే ఎక్కర్లేదు అక్కడ దివ్ అనే శబ్దానికి దివు కాంతవు చక్కగా వెలిగిపోయే లేకపోతే ప్రకాశించే శంఖములు మెరిసిపోతున్న శంఖములు అని చెప్పచ్చు కూడా అలా చెప్తే చాలా బాగుంటుంది సో దివ్యములైన శంఖములను పూరించినారు పాత శ్లోకం పాంచజన్యం దేవదత్తం ధనంజయర్మావృకోదయ అది ఈ శంఖాలకి పేర్లు ప్రతి శంఖానికి ఒక పేరు ఉంటుంది హృషికేశ అంటే శ్రీకృష్ణుడు హృషి శ్రీకృష్ణుడికి హృషికేశుడ పేరు ఎలా వచ్చిందంటే శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క అవతారము అని ఇట్ ఈస్ అన్ఆక్సెప్టెడ్ ఫ్యాక్ట్ అండ్ విష్ణువుకి హృషకేశ అని పేరు అందుకే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే విష్ణువు అంటే వైకుంఠంలో ఎక్కడో ఉండు అని మీరు అనుక్కుని పోతారేమో అది ఊరికే ఉపాసన కోసం అలా చెప్పారు విష్ణువు సర్వవ్యాపకుడు అధిభూతమును అంతను వ్యాపించి విష్ణువు ఉన్నాడు అధిభూతము అంటే మన చుట్టూ ఉండే జగత్తు అంతేకాకుండా అధ్యాత్మమునందు కూడా విష్ణువే ఉన్నాడు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 ఒక ప్రవాహము ప్రాణము రెండవ ప్రవాహము విజ్ఞానము ప్రాణము అంటే కాళ్ళు నడుస్తున్నాయి చేతులు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి ఇవ్వడము పుచ్చుకోవడము ఇది చేతుల పని సో మాట నోరు మాట్లాడుతోంది ఈ విధంగా అది ప్రాణము ఇంకా విజ్ఞానము కన్ను చూస్తోంది చూసి తెలుసు చూడడం అంటే తెలుసుకోవడం చెవి వింటోంది అంటే తెలుసుకుంటోంది నాలుక ఆస్వాదిస్తోంది అంటే కూడా తెలుసుకోవడమే సో ఇవన్నీ విజ్ఞానమే కాబట్టి ఈ ఈ విజ్ఞానము అని ఇంకొక ప్రవాహము సో ఈ రెండు ప్రవాహాలు ఈ రెండు ప్రవాహాలు మూలంలో ఒకటే ఒక చోటు నుంచే రెండు ప్రవాహాలు వచ్చాయి సో ఆ మూలమే ఆత్మ చైతన్యము ఆ చైతన్య శక్తి ఆ చైతన్య శక్తి రూపంగా శ్రీహరి ఉన్నాడు అది సో హృషిక ఈశ కొంతమంది కేశ అనుకుంటారు కేశ కాదు హృషిక ఈష శ అని అలా విడత ఇయ్యకూడదు రామునితో ఒకరుడిలని ఏ అని అలా పెడతయకూడదు రామునితో కఫీవరుట్లని ఏ అని విడత ఇయ్యాలి ఋషి కేశ అని విడతీయకూడదు హృషిక ఈష అంటే కేశమహాన్ ఒకటి ఉంది కదా అలాంటిది ఏదో ఇది అయి ఉంటుందని ఇట్స్ నాట్ లైక్ దాట్ హృషిక ఈష సో హృషికేశ్రీకృష్ణుడు ఆయన పాంచజన్యం అనే శంఖాన్ని ఊదినాడు ఆ నామాల్లో కూడా కొంత సింబాలిజం కొన్ని చోట్ల ఉంటుంది సర్వత్రా ఉండొచ్చు ఉండకపోవచ్చు పంచ అనే ఒక మంత్రం ఒకటి పంచ ఆ ఫుల్ డీటెయిల్స్ నాకు గుర్తులేవు బట్ యున్ లుక్ అట్ ఇట్ దిస్ మచ్ ఐదుగురుని రక్షించడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు పంచ ఆయనకి ఆ సంగ్రామంలో ఆయన చేత ఆయన అనుగ్రహం చేత రక్షింపబడి వాళ్ళు ఐదుగురు ఉన్నారంటే ఇంకా మిగతా హోళందరూ అయిపోయింది వాళ్ళ అయితే అటు ముగ్గురు వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు డై శ్రీకృష్ణుడు రక్షణతో సంబంధం లేదు ఫర్ సమదర్ రీజన్ వాళ్ళు మరణించరు శ్రీకృష్ణుడు పూనుకుని వీళ్ళ ఐదుగురిని రక్షిస్తాడు వీళ్ళ ఐదుగురు కనుక ఆనాడు పద్దెనిమిదో రోజు రాత్రి ఆ సేనా శిబిరంలో అక్కడ వీళ్ళు కూడా మిగిలిపోయి ఉంటే అశ్వత్థామ వేళను కూడా సంహరించి ఉండేవాడు నిద్రపోతున్న వాళ్ళని చంపాడు నిద్రపోతున్న వాడిని చంపేప్పుడు వాడు పిల్లవాడైనా ఒకటే లేకపోతే మహావీరుడైనా ఒకటే నిద్రపోయినప్పుడు ఇంక తేడా ఏముంటుంది సో అర్జునుడిని చంపుడు ధర్మరాజుని చంపు ఉండేవాడు అసలు హీజ్ ప్లాన్ వస్తటటు ఉంది బట్ శ్రీకృష్ణుడు ఏం చేసాడంటే వీళ్ళని రక్షించాడు ఆయన హీయాజ్ హిజ్ ఓన్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ సో ఈ ఐదుగురిని రక్షిస్తున్నాడు ఈ ఐదుగురికి ఆయన మహారక్ష కూడా అయిపోయాడంతే సో పంచజన ఈ మీ ఐదుగురికి నా రక్షణ ఉందిరా బాబు మీరేమీ ఢోకా లేదు యూఆర్ సేఫ్ అని ఒక సూచన చేసేట్లుగా ఉందా శంఖధ్వని కాబట్టి దానికి పాంచజన్యము అనిపోయారు అని ఒక మీనింగ్ సింబాలిక్ మీనింగ్ దెర్ ఈజ్ సమదర్ రీజన్ ఏమిటో నేను తర్వాత చూసి చెప్తాను ఇప్పుడు గుర్తులేదు దెర్ ఈస్ సమదర్ రీజన్ వైట్ ఈస్ కాల్డ్ పంచజన పాంచజన్య సో వేదమంత్రం ఏమిటో కూడా నేను ఒకసారి చూసి మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఇంకా ధనంజయ దేవదత్తం దేవతలు ఆయనకు శంఖాన్ని ఇచ్చారు దేవతలకు ఏదో ఎప్పుడో ఉపకారం చేశాడు ఆయన ఎవరు అర్జునుడు ఆయనకి శంఖం ఇచ్చారు ఆ శంఖను తెచ్చిపెట్టి తెచ్చుకొచ్చాడు అది ఇప్పుడు ఊదినాడు దేవతలు ఇచ్చిన శంఖాన్ని ఊదాడు సో అక్కడ సింబాలిజం ఏమిటంటే ఇతను చేయబోయే యుద్ధము దేవతల చేత అనుగ్రహించబడినది అంటే ధర్మయుద్ధము యుద్ధం చేసింది అర్జునుడు యుద్ధం చేస్తాడు దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు కానీ దుర్యోధనుడు రాజద్వేషముల ప్రేరణ చేత యుద్ధానికి దిగుతున్నాడు అర్జునుడు ధర్మం కోసం యుద్ధానికి దిగుతున్నాడు కార్గిల్ వారి లాగా కార్గిల్ లో గారు ధర్మాన్ని పరిరక్షించడం కోసం యుద్ధానికి వెళ్తే ముష ముషరఫ్ రాగద్వేషం ద్వేషభావంతో యుద్ధానికి వచ్చాడు అని చేతనే పరాభవాన్ని పొందాడు సో కాబట్టి ధర్మ ధర్మంతో ఇదిగో నేను ధర్మాన్ని రక్షించటం కోసం దీనిట్లోకి ఈ యుద్ధంలోకి వచ్చాను ఇతరులను నాశనం చేయటం కోసమో ద్వేషబుద్ధితోటో రాలేదు ధర్మం కోసం వచ్చాను అని ఆ సత్యాన్ని ఆ శంఖము ప్రకటించకనే ప్రకటిస్తుంది అని ఆ శంఖం యొక్క పేరులో అర్థం ఇవిడి గంభీరంగా ఈవిడి ఉన్నది దేవదత్తం ధనంజయ అర్జునుడికి ధనంజయుడు అని పేరు ధనంజయుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ధనమును సంపాదించుకునేవాడు ధనంజయతి ధనంజయ ధనాన్ని సంపాదించుకుంటాడు ఏమంటే ధనాన్ని సంపాదించుకుంటాడు అంటే ఏవో నా ఒకటికి ఇంకో రెండు బిజినెస్లు యాడ్ చేసి బాగా డబ్బు సంపాదించారు నా అర్థమా ఇజ్ దట్లే నో అది కాదు ధనం అంటే ధనము అంటే ఆత్మధనమును సంపాదించేవాడు అర్జునుని యొక్క విశిష్టత ఏమిటంటే హీఈస్ ది రైట్ క్యాండిడేట్ ఫర్ దిస్ నాలెడ్జ్ శ్రీకృష్ణుడికి మిగతా వాళ్ళందరూ పరిచితులే మిత వాళ్ళకి ఎవరికి చెప్పలేదు అర్జునుడికి చెప్పాడు ఎందుకని వట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ దాట్ ఎందుకంటే అర్జునుడు అర్జునుడు గనుక హౌ రుజుత్వాత్ అర్జున ఆర్జనాత్ అర్జున రెండు అర్థాలు చెప్పారు రుజువు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అర్జునుడు అంటే కడక్కుంటాడు ధర్మం దగ్గర ఎప్పుడు ఒక్క అంగుళం కూడా ఇటు అటు బెసగడు స్వర్గానికి వెళ్తాడు కథ సొంతంలో ఏదో పార్టీ అది ఏర్పాటు చేస్తారు ఇంద్రుడు మహాభారతంలో వస్తుంది కాక ఏదో డ్యాన్సు ఊర్వశి రంభా డ్యాన్స్ ప్రోగ్రాము మంచి పార్టీ అంతా అవుతుంది అయిన తర్వాత డిస్పర్స్ అవుతారు ఈయనకు రూమ్ ఇస్తారు గెస్ట్ హౌస్లో ఆ రూమ్కి వెళ్ళి పడుకుని పడుక్కున్నాం అనుకుంటేప్పటికీ ఈ లోపల డోర్ మీద టక్ టక్ అని సౌండ్ ఏర్పడుతుంది ఇదేమిటి ఇప్పుడు ఏమైనా వచ్చారో తలుపు తీస్తే ఎదుర్కొండగా ఊర్వసి నిలబడి ఉంటుంది ఓ హౌ ఆర్ యూ ఏమిటి వాట్ ఈస్ ది మ్యాటర్ అంటే ఐ లవ్ యూ అంటున్నాడు అంటే అమ్మ అలాగే వద్దు తప్పది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ సచ్ థింగ్ అని అంటారు అర్జును ఓరి వెల్మోహన్ ఉమ్మది స్వర్గంలో ఇంట్రెస్ట్ లేదంటావు ఊర్వశీ యొక్క దర్శనం కోసమే జనులు తహతహలాడతారు నువ్వు ఇంట్రెస్ట్ లేదంటావు నువ్వు అమాయకుల్లో ఉన్నావే అంటే అంటాడు చూడు పరస్తి తల్లితో సమానం అని చెప్పి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటారు అంటే అప్సరస్సులకు ఎలా ఉంటుంది బంధుత్వాల మీద పోరు బంధుత్వాల అంటగట్ట దట్ ఈస్ నాట్ ఫెయిర్ ఆన్ యువర్ పాత్ దట్ రాంగ్ యూ గాట్ ఎవ్రీథింగ్ రాంగ్ అని అంటే ఆయన అదంతా నాకు తెలీదు నువ్వు నాకు తల్లితో సమానం అంటే హౌ ఐఎమ్ యంగ్ అండ్ వాట్ నాన్ యు ఆర్ థాకింగ్ అని అంటు ఇప్పుడు యంగ్ లేడీని పట్టుకుని తల్లి అంటే షీ డ్యామ్ హర్ట్ పోయి దాట్ చాలా హర్ట్ అయిపోతుంది అంటే అలా కాదు ఇంద్రుని యొక్క సభలో నువ్వు ఇంద్రుని యొక్క మనస్సును రంజింపజేస్తూ నాట్య ప్రదర్శన చేసేవు గనక ఇంద్రుడి మనస్సును రంజింపజేసిన నిన్ను నేను ఇంద్రుని యొక్క తల్లి స్థానంలో నిలబెడుతున్నాను నేను అంటున్నాను అంటే ఆవిడికి చాలా కోపం వచ్చేసి నీకు శాపం ఇచ్చేస్తాను జాగ్రత్త శిస్తా అంటే ఆయనంటే నువ్వు శపించినా సరే నా స్టాండ్ మారదు అంటాడు ఆవిడ శిపిస్తుంది శాపానికి సిద్ధపడతాడే కానీ ధర్మాన్ని విధిపడి దట్ ఈస్ వాట్ అర్జునైజ్ అలాగంటి సందర్భం ఇంకోటి ఏదో ఉంటుంది దెర్ ఈస్ వన్ మోర్ సచ్ థింగ్ నాకు సరిగ్గా గుర్తులు ఏదో అర్తన నాట్యశాలలో కూడా ఇటువంటి సందర్భం ఏదో వస్తుంది సో ఉత్తర దగ్గర సిమిలర్ సిచువేషన్ అది సరే ఇన్ అడిషన్కి వివాహం చేసుకుంటాడు ఆ ఉత్తరకి తాను నాట్యాన్ని బోధిస్తాడు కదా నాట్యాన్ని బోధించి అర్జునుడు అని తెలిసిన తర్వాత నాకు సరిగ్గా గుర్తులేదు ఐ హావ్ ఎ ఫీలింగ్ దట్ విరాట్ హిమ్ అంటే నోనో చాలా తప్పు నా దగ్గర పాఠం చదువుకున్నమ్మాయి నాకు కూతురుతో సమానం కానీ వయస్సు అన్నీ సరిగ్గా ఉన్నాయి కదా అని డోంట్ టాక్ దట్ వే ఇట్ ఈస్ ఆల్ రాంగ్ షీఈ్ మై స్టూడెంట్ అండ్ హౌవర్ బ్యూటిఫుల్ అర్ యంగ్ షీ మేబీ యాజ్ ఎ స్టూడెంట్ ఓన్లీ ఐ క్ నో అదర్ అన్అడ్ అని అని విరాటుడికి అప్పుడు ఆ జ్ఞానోదయం చేస్తాడు చాలా క్లీన్ పర్సన్ శివుడితో యుద్ధం చేస్తాడు శివుడని తెలియకుండా యుద్ధం చేస్తుంది తీరా శివుడని తెలుస్తుంది అయినా కొనసాగిస్తాడు యుద్ధం నేను శివుని అన్నా కూడా కత్తి తీసుకుని కొడతాడంతే వదిలిపెట్టడం ఎందుకంటే ఇంక యుద్ధం మొదలుపెట్టిన తర్వాత శివుడయ్యేది ఎవడయ్యేది యుద్ధం యుద్ధమే అంటే భయం ఏమిటో ఎరగడం కామనా లేదు భయం లేదు క్లీన్ పర్సన్ రుజుత్వాత్ అర్జున శాపం ఇస్తానన్నా సరే శాపానికైనా సిద్ధపడ్డాడే కాని తప్పు మార్గానికి తాను నమ్మిన సత్యాన్ని విడిచిపెట్టలేదు దట్స్ వై హీఈ్ అర్జున రుజుత్వాత్ అర్జున ఆర్జునాత్ అర్జున ఎన్ని సద్గుణాలు ఉన్నాయో అన్నీ సంపాదించుకున్నాడు పాశుపథాస్త్రాన్ని సంపాదించుకున్నాడు యుద్ధం కోసం శ్రీకృష్ణులతో స్నేహం చేసి ధర్మంగా బ్రతికి శాంతికి సంధికి రాయబారానికి కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాడు సో అన్ని క్వాలిఫికేషన్స్నే సంపరించుకున్నాడు పవిత్రమైన జీవితం గడిపాడు సద్గుణాలన్నింటినీ సంపాదించుకున్నాడు అర్జునుడికి కర్ణుడికి అదే తేడా కర్ణుడు హి మేబి శౌర్యంలోనూ పరాక్రమంలోనూ అర్జునుడితో సమానమైన వాడు కావచ్చు లేకపోతే అర్జునుడి కంటే ఒక ఆకు ఎక్కువ చదివినవాడు కావచ్చు కానీ ధర్మానికి నిబద్ధతలుగా ఉండడంలో అర్జునుడి ముందు తక్కువే దానాలు ఎవో చేశాడు దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ కానీ ధర్మం దగ్గరికి వచ్చేప్పటికి అర్జునుడు ఫస్ట్ వస్తుంది అంచేతనే శ్రీకృష్ణుడు అర్జునుడిని చూస్ చేసి మరీ ధర్మాన్ని ఉపదేశం చేసినాడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేశాడు అతను అటువంటి అర్హత ఉన్నది అది ధనంజయ అంటే అర్థం ధనంజయ అంటే ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు హీ ఈజ్ అ రిచ్ మ్యాన్ నాట్ బికాస్ హీ హ్యాస్ సో మెనీ ప్రాఫిట్స్ కమింగ్ హిస్ వే నా ఎప్పుడు కూడా ధనం ఎక్కువగా ఉంటే వాడిని ధనవంతుడు అని తన దగ్గర ఉన్న ధనాన్ని ఇతరులతో కలిసి పంచుకుని ఆనందించి వాడే ధనవంతుడు సంస్కృతంలో రెండు పదాలు ఉన్నాయి ధనీ ధనవాన్ Dhani is one with whom a lot of money is there, dhanavaan is one who knows how to use his money for his own benefit and for the benefit of others, dhani, dhanavaan, lo bhi dhani kaavatshu that is dhanavaanthu to call it, kunchan takku dhanavanna vadu, dhani kaakapavatshu, that is dhanavaanthu to call it, that is dhanavaanthu to call it. ఓ రూపాయి ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డా ఎవరికి ఎవరో బిచ్చ అడిగితే రూపాయి ఇవ్వడానికి ఇష్టపడ్డా మనం ముష్టివాళ్ళు ఉంటారు చూడండి వాడు ఏదో బ్రెడ్ తిన్న తనిపోతూ ఉంటాడు ఈ ముష్టివాళ్ళకి పక్కన ఒక కుక్క ఒకటి ఉంటుంది ఆ కుక్కకి వాడికి స్నేహం మీరు ఎప్పుడైనా గమనించండి ఆ కుక్కకి వాడికి స్నేహం ఏదో తెలిసిన హీ విల్ షేర్ హిస్ ఫుడ్ విత్ ఇట్ దట్ దట్ ఈస్ దయర్ బాండేజ్ బట్ హీ నోస్ రిచెట్నెస్ ఏటో వాడికి తెలుసు అండ్ దాల్ తన దగ్గర ఉన్నటువంటి బ్రెడ్ తను తినేసి ఓ పిసర్ ఇంకా ఇంకా ఫైనల్గా అది పారేస క్లోజ్ చేసే ముందు తన డైలర్ క్లోజ్ చేసే ముందు ఓ ముఖ దాని మొహాన్ని పారేస్తాడు తను తినబోయే దాంట్లో ఓ మొక్కదాన్ని పారిస్తాడు అది చక్కగా తినేస్తుంది సో ఇట్ ఈస్ హ్యాపీ అండ్ హీఈస్ హ్యాపీ వాడు ఆ ఫుట్పాత్ మీద వీడి పడుకునే తరుపోతాడు వీడికి కొద్ది దూరంలో కుక్క పడుకునే వాడు ధనం ఎందుకంటే రేపు పొద్దున్నే అనే మాట పెట్టి తన దగ్గర ఉన్నది హీఈస్ రెడీ టు షేర్ we tabular life form so arjunudu alaganti dhananjee bing gets kodalattu ade so that uh, because having said that let me say this also in my opinion will gets is truly rich because he is willing to share his riches with people edho oka foundation okati petti dana dharmalu chestu untadu tappey undi sambhadinchadu dana dharmalu chestadu fairena so thalabanni sambhadisthunnaru dana dharmalu chese vallu entha mandi unnaru దిర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ మేక్ మనీ బట్ దే డోంట్ షేర్ మనీ విత్ అదర్స్ సో ధనంజయ పౌండ్రం దౌ మహాశంఖం భీమకర్మ వృపోదర ఇంకా భీముడు భీముడు ఆయన పేరు భీమకర్మ అన్నది ఆయనకి విశేషణం అట్రిబ్యూట్ ఆయన చేసిన పనులు చాలా భయం భయమును గొల్పే పనులను చేసినాడు హిడింబాసుని సంహరించాడు సంహరించి పాండవులకి రక్షణని కల్పించాడు అలాగే బకాసురుణ్ణి సంహరించాడు బకాసురుడంటే అందరూ భయపడేవారు అలాంటి బకాసురుణ్ణి సంహరించాడంటే అదే సామాన్యమైన విషయం కాదు భీమకర్మ సో ఇతరులు దేని విషయంలో చాలా భయపడుతూ ఉంటారో అలాంటి పనులన్నింటినీ కూడా చేసుకొచ్చిన వాడు సక్సెస్ఫుల్గా అధ్యయత ఆయనకి భీమకర్మ అని పేరు మృకోదర చూడండి సింహోదర మృకోదర అని పదప్రయోగం చేస్తారు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 వక్షస్థలం విశాలంగా ఉంటుంది ఉదరము సన్నగా ఉంటుంది ప్రోబబ్లీ ఇట్ షుడ్ బి లైక్ దాట్ సంథింగ్ లైక్ దాట్ సో భీముడు కూడా అలాగే ఉంటుంది సో వక్షస్థలము స్ట్రాంగ్గా ఉంటుంది ఉదరము సన్నగా ఉంటుంది దీస్ దట్స్ వై హీస్ కాల్డ్ వృకోదర ఇంకో రకంగా ఏమని చెప్తారంటే తోడేళ్ళకి జంతువు చిన్నదే అయినా ఎటువంటి ఆహారాన్నైనా అరిగించుకునే సామర్థ్యం దానికి ఏదో ఉంటుంది అని సంథింగ్ లైక్ దట్ దిశ ఆ భీముడు కూడా జఠరాగ్ని చాలా గట్టి జఠరాజ్ని కలవాడు ఆ కారణంగా వృకోదర అని అంటారు లేకపోతే ఇంకేదో అర్థం కూడా ఉంది అంటున్నారు ఆ గుర్తులేదు ఎంత మాత్రమే గుర్తుంది సో వృకోదరుడు అంటే భీముడు అని సో ఈ భీముడు ఆయన కూడా శంఖాన్ని పూజించాడు ఆయన శంఖానికి పౌండ్రము అని పేరు ధైరిజం సింబాలిజం అనేటి అదేదో పుండ్రదేశము అని ఒక దేశం ఉన్నది ఆ దేశముందు లభించిన శంఖమో ఏదో సంథింగ్ స్పెషల్ ఈ రుద్రాక్షలు నేపాల్ నుంచి రుద్రాక్షలు వచ్చాయని అంటూ ఉంటారు చూడండి ఆ సంథింగ్ లైక్ దాట్ సం స్పెషాలిటీ మస్ట్ బి దాట్ అటువంటి శంఖాన్ని భీమకర్మ వృకోదర పూరించినాడు ఇంకా భాష్యానికి వేళ టైం లేదు రేపు చెప్తాను భాష్యం తర్వాత శ్లోకం అనంత విజయం రాజా కుంతి పుత్రోధిష్ఠిరకుల సహ దేవచ్చు మణిపుష్పకౌ అది రాజా యుధిష్ఠి ధర్మరాజు గారు యుధిష్ఠిర అంటే ధర్మరాజు ఆయన పేరు అది ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే యుధి స్థిర యుద్ధంలో స్థిరంగా ఉంటుంది ఆ స్థిర అనే పదంలో సకారానికి షకారం వస్తుంది థకారానికి థకారం వస్తుంది స్తోష్ నాష్ఠు అలాంటివి ఏవో ఉన్నాయి రూ దానివల్ల యుధిష్ఠిర అనేది కలిపితే యుధిష్ఠిర విడదీస్తే యుధి స్థిర యుద్ధం జోనికి పోవడం వాజ్పేయి గారిలో యుద్ధానికి వెళ్ళడం వెళ్తే మాత్రం గట్టిగా దట్ ఈస్ యుధిష్ఠిర ఐ లైక్ వాజ్పాయి ఎందుకో చెప్పుకుంటారా మొన్న ఆయన ఏమన్నారంటే ఎలక్షన్స్ వచ్చాయి మేము పాలించాలని జనం అంటే మేము పాలిస్తాం మా పార్టీ పాలిస్తుంది ఒకవేళ జనం పార్టీని మార్చాలని అనుకుంటే నో ప్రాబ్లం అదర్ పార్టీ వీళ్ళు రూల్ అని చెప్పారు అంత మాట అనేవాడికి ఎవడలేడు చుట్టుపక్కల అంత మాట అనగలిగిన వాడు మొన్నగా ఎవడలేడు ఆయన అన్నారు అది విన్న నేను చాలా సంతోషించా యా దిస్ ఈస్ ది కరెక్ట్ అప్రోచ్ అంటే జయ మేమే నెబ్బతాము మేమే నెగ్గితీరాలి అదర్ వాళ్ళు అది అదర్ పీపుల్కి పాలించడానికి వీలు లేదు ఈ నెవరు టాక్స్ లైట్ దాన్ని మేము పాలించాలని ప్రజలు అనుకుంటే మేం పాలిస్తాం కాదు మేము మేము ఒకవేళ ప్రజలు పాలకపక్షాన్ని మార్చాలనే నిర్ణయించినట్లయితే వస్తు ది సో దట్ ఈస్ వాట్ హీసెస్ సో వెరీ దట్ మెగ్నానివిటీ ఆఫ్ అప్రోచ్ వెరీ స్పెషల్ పర్సన్ వస్తుంది సో ధర్మరాజు గారు యుధిష్ఠిర మనకి మనం శాంతిగా బతుకుతాం అదేం కుదరదు యుద్ధమే అయితే ఓకే విట్ ఇస్ లుక్ లుక్ ఇన్ టు ఇట్ ధర్మరాజు గారు నేను సన్యాసం పుచ్చుకుంటాను కృషికేసి యుద్ధం చేయను ఆయన ఎప్పుడూ అనలేదు ఆయన యుద్ధానికి వచ్చేయంటే ఇంక యుద్ధమే యుధిష్ఠిత కానీ ఎవళ్ళ మీద శత్రుభావం లేదు అజాత శత్రువు ఆయనకి దుర్యోధను శత్రువు కాదు ఆయన అంటే వండర్ఫుల్ పర్సన్ సో శత్రుభావం లేకుండా యుద్ధం చేయటం అన్నది దిస్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్ దీన్ని ఫిలాసఫర్స్ ఎగ్జామిన్ చేశారు ఆ ఇష్యూ బెటర్ అండ్ రస్యల్ మీద ఓ ఎస్సే రస్యర్ వెటర్ అండ్ ధర్మరాజు గారి గురించి అతనికి తెలియదు నో మహాభారతర్ హీ డి నాట్ కౌంట్ ధర్మరాజా ఆ ఎస్ఏ చదివిన తర్వాత ఆ ఫస్ట్ నేమ్ ధర్మరాజు గారి పేరు పెట్టాలి రస్యల్ పెట్టిన పేర్లు ఏమిటో చెప్పమంటారా ఈ పుట్టే అబ్రహాం లింకన్ రుచిస్ట్రూ అబ్రహాం లింకన్ ధర్మరాజు నటివాడు సివిల్ వార్ నడిపిస్తాడు కన్ఫెడరేట్ స్టేట్స్ గగనిస్ట్గా సైన్యాలను నడిపిస్తాడు కానీ ఎవరి మీద ద్వేషం ఏటారు ఎంత ఎంత ఫోర్స్ ఉపయోగించాలో అంత వాళ్ళు ఎప్పుడైతే సరెండర్ అయిపోతాడో వాళ్ళని తండ్రిలాగా కాపాడుతాడు శత్రుభావం లేదు అబ్రహాం లింకన్ మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళతో పోరాడా కానీ వాళ్ళ మీద వ్యతిరేక భావం లేదు వాజ్పాయ్ శత్రుభావం లేదు పాకిస్థాన్ మీద శత్రుభావం లేదు రికగ్నైజ్ హీస్ ద్రెండ్ బట్ యుద్ధం యుద్ధం తప్పనిసరి అయితే మటుకు సో ధర్మరా వీళ్ళందరూ అలాంటి స్థాయికి చెందినవాడు కాబట్టి సో యుధిష్ఠిర అంటే అర్థం దట్ ఈస్ హీజ్ ఎ స్పెషాలిటీ తర్వాత కుంతిపుత్ర కుంతీదేవి ఆవిడ చాలా వైరాగ్య సంపన్నుడు రా మహాభక్తురాలు ఆవిడికి యథార్థమైన కొడుకు నిజంగా ఆవిడ సద్గుణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్నటువంటి వాడు ధర్మరాజు గారు గొప్ప భక్తుడు వైరాగ్య సంపన్నుడు సో ఆ విధంగా కుంతిపుత్ర తర్వాత రాజా ఈ మాట అంటున్నది ఎవరు సంజయుడు అంటున్నాడు ఎవరితోటి ధృతరాష్ట్రుడితో అంటున్నాడు ఎందుకంటే యుద్ధానికి ముందు కాదు ఈ పదమూడు సంవత్సరాలకు ముందు ఈ జోరం ఈ పద్ధతి ప్రకారంగా వీళ్ళు వనవాసానికి వెళ్ళడానికి ముందు ఉన్నటువంటి కండిషన్ అప్పుడు అర్ధరాజ్యం ధర్మరాజు గారు ఇంద్రప్రస్థం రాజధానిగా ఇంకో అర్ధరాజ్యాన్ని యుర్యోధనుడు పాలించేవాడు హస్తినాపురం రాజధానిగా కాబట్టి ఈ బోతార్ కింగ్స్ ఇంకా అసలు ధర్మ దుర్యోధనుడు యువరాజు అరేస్ ధర్మరాజు గారు హీఈస్ ఎ రెగ్యులర్ కింగ్ ఫుల్ ఫ్లెడ్జ్ కింగ్ అతను వనవాసం పూర్తయిపోయిన వెంటనే ధర్మం ప్రకారం ఆయన మళ్ళీ ఆయన పోగొట్టుకున్న రాజ్యం ఆయనకు వచ్చేసింది కానీ ఫిజికల్గా ఆయనకి అందజేయలేదు కింగ్ ఇన్ ఎగ్జైల్ ఫోర్ సంజయుడు ఈ సత్యాన్ని ధృతరాష్ట్రుడు గుర్తిస్తాడేమో అనే ఆశతోటి ఓ పదాన్ని మధ్యలో జార విడిచాడు రాజా యుధిష్ఠిర ఓ మహారాజా నువ్వు ఆయన కూడా రాజు ఆయన వాట ఆయనకి ఇవ్వాలి అని నువ్వు గుర్తించుంటే అసలు యుద్ధమే ఉండేది కాదు ఇప్పుడు నువ్వు గుర్తించలేదు ఆయన యుద్ధంలో చక్కగా నిలబడతాడు ఈ యుద్ధం ముందుకు వెళ్ళిదే కానీ ఆగిపోయేదేమీ కాదు అని ఇదంతా కూడా సూచన ఆయన సో ధర్మరాజు గారు అనంత విజయము అనేటువంటి శంఖాన్ని పూరించారు అప్ అశంఖం పేరులోనే ఉంది ఆయన విజయాన్ని సాధించి తీరుతాడు ఆయన విజయాన్ని నువ్వు ఆపలేవు అనే ఒక సూచన ఆ శంఖం పేరులోనే ఉన్నది ఇంకా నకులుడు యొక్క శంఖానికి సుఘోషము పేరు సుఘోషము అంటే మంచి శబ్దము సహదేవుని శంఖానికి మణిపుష్పకము పేరు ఐ డోంట్ నో వై ఇట్ కాల్డ్ మణిపుష్పక సో దట్ ఈజ్ ది నేమ్ సో ఈ శంఖాలని వారు పూరించారు సో యుద్ధానికి కావాల్సిన ఏర్పాట్లు మొదలవుతాయి ఈ పైన మొదలవుతాయి ఏర్పాట్లు మొదలవుతాయి స్టిల్ దర్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ యాక్చువల్గా ఫైరింగ్ స్టార్ట్ అవడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునుడు సంభాషణ చేస్తారు సంవాదం అదే భగవద్గీత సో ఇది రేపు క్లాస్లో కొనసాగించాను ఓం పూర్ణమద పౌర్ణమి పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగ్రుభ్యో నమ ఓం తత్సా